ప్రైజ్ ద లాడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి ఈరోజు స్కైప్ ఆన్లైన్ సర్వీస్ ఆరాధనకు అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను ఈరోజు మనము సండే సర్వీస్ బైబిల్ స్టడీ కాబట్టి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాము ఒక ప్రార్థన ద్వారా నేను ప్రార్థన చేస్తాను దీపాసీ సార్ మీరు పాట పాడతారా పాడుతున్నాకా ఓకే నేను ప్రేయర్ చేస్తాను పరిశుద్ధుడా మహాగనుడా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా సార్వభౌముడైన ఏసయ్య సర్వాధికారి ఆయన నీక గొప్ప కార్యంలను బట్టి ప్రభానికి వేలాది వేల వందనాలు స్తు స్తో చెల్లించుకుంటున్నాం ప్రభా సాయంత్రకాల సమయం అందు ప్రభ ఈ రీతిగా కోరుకుంటకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ఎందరికో లేని యోగిత ప్రభ మాకిచ్చిన ప్రభావం మాకు మీరు ఇచ్చిన ధన్యత ఆయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం నీకు గొప్ప కార్యాలను చూసటకు ప్రభానతని మనసారా ప్రభానతని నేను స్తుంచటకు ప్రభా నన్న ఆత్మలో ప్రభని ఆరాధించటకు ప్రతి ఒక్క బిడ్డను మీరు వేగిరపరచండి ప్రభ ప్రతి నడిపించండి రాని అనే బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభాని అతన్ని సమీపించడాన్ని తేజస్సులో నివసించే మా ఎస్ అయ్య మా మధ్యలోనికి దిగి వచ్చిన దేవుడవు నీకు వందనాలయ్య పరిశుద్ధాత్మ చేత ప్రతి మీరు నడిపిస్తున్నారు ప్రతి ముద్రించి భద్రపరిచిన విధానం కొరగా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఏ కూడా తప్పిపోకుండా ప్రభ నీతి మార్గంలో నడుచుటకు ప్రభ యథార్థంగా ప్రభ ప్రవర్తించటకు ప్రభా మాకు దేవుడవు నీకు వందనాలయ్య నీకు గొప్ప కార్యం వివరించటకు ప్రభా మా ద్వారా మీకు మహిమ కలుగునట్లు ప్రతి ఒక్క గొప్ప కార్యములను ఆశ్చర్యకారాన్ని జరిగిస్తున్నావు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రతి సాక్ష్యం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రతి ఒక్కరిని ప్రభా మీరు స్వస్థపరుసిన విధానం కొరకే నీకు వందనాలు ప్రభా మరి ప్రభ ఎంత మంది బిడ్డలు ప్రభ నీ ఎద్ధ నుంచి ప్రభ ఎన్నో దివ్యమైన బహుమతులు ప్రభ స్వస్థతలు ప్రభ నతని విడుదల దొరికించుకున్నారు ప్రభ ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రతి ఒక్కరిని నువ్వు దృష్టి చూస్తున్నావు ప్రభా నీ యొద్దకు వచ్చిన వారిని ఎవరి నువ్వు కాదను దేవుడు నీ యొక్క జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఈ సాయంత్రకాల సమయం మందు ప్రభ పాఠల ద్వారా అతని వాక్యం ద్వారా నతటి సాక్ష్యముల ద్వారా మీ యొక్క నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ ఏసయ శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి అమ్మేన్ లాడ్ అందరికి ఆ దీపా సిస్టర్ మీరు పాట పాడండి అరద నయకుడ నీవే అరదనయుగ్యురణీ వే అరదనయకుడనివే అరదనయోగ్యురణీవే ఆయువరకు నిన్నే ఆరాధితు ఆయువరకు రాధితు అరదనయకుడీవే అరదనయోగ్యుడనీ వే అరదనయకుని అరదనయోగ్యుడీ వేదివేలా ప్రియుడ పరిశు ీవే పదివేల నా పరిశుతుడ నీవే నా ప్రియుడా నా స్నేహితుడు ఎలా పొరుస్తుతిద నా ప్రియుడు నా స్నేహితుడు ఎల్ల పొడుస్తుతి చే ే అరాజన అరాజనయూడని అరాధనయోగ్యుడనీ వే శాశ్వత రాజమునియా వివికీడనయు శ్తముయా ఎరుగయూ ఆయున జోస్తున్నా అను దినం వే చే ఆయులేనో జోస్తున్నా అన్నుదినం వే aradhana nayakuda neeve aradhana yogyudamive aradhana nayakuda neeve aradhana yogyudamive aayuvum kentavaraku ninne aradhintha థ్యాంక్ యూ సిస్టర్ ఈరోజు మనకు చంద్రశేఖర్ బ్రదర్ బైబుల్ స్టడీ వాక్యం ని మనతో పర్శుదు సర్వోన్నతుడ తండ్రి మీకు వదనాలనైనా ప్రభా ఇంతవరకు మాకు తోడని నడిపించి సురక్షితంగా ఇంటికి చేసినందుకు మీకు వదనాలనైనా మీ యొక్క లో పాల్గొనే యోగ్యతని భాగ్యాన్ని మీరు మాకు మీకు ఎంతో కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ఈ సాయంత్రం సన్న మేము తిరిగి మీ సన్నిధికి వచ్చినాం ప్రభా మాతో మాట్లాడని అయినా మా జీవితాలు సరిచేయండి ప్రభా మీ యొక్క వాక్యం చేత స్నానం చేయబడ్డ జీవితం మాకు మరోసారి అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం ప్రవ్వా మీ వాక్యంలో జీవం ఉంది మీ వాక్యంలో స్వస్థత ఉంది మీ వాక్యంలో ప్రభావ మాకు కాపుదల ఉంది నైనా మీ వాక్యంలో మాకు సంతోషం ఉంది ప్రవ్వ కాబట్టి నైనా అటువంటి సంతోషం కలిగిన జీవితాన్ని మాకు అందరికి అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం విధంగా ప్రభావ మీ వాక్యం భవిష్యత్తులో ఏం జరగబోతుందో మాకు చూపిస్తుంది అయినా కాబట్టి వాటిని బహు జాగ్రత్తగా పరిశీలించి స్వీకరించి వాటిని తన మేము మా జీవితంలో అవలంబించుకోవాలని నడిపించండి అది కాకపోతే వాటిని అర్థం చేసుకొని అనేకలకు మేము చూపించాలా ఎందుకంటే మాకు అనుగ్రహించబడ్డ పిలుపు అదే అనేకులకు వీటిని ప్రకటించాలా ప్రతి ఒక్క ఆత్మని మిచ్చ నడిపించాలా అటువంటి సేవా పరిచయలు మేము నడిపించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా నైనా ఈ సమయం అందుకు తండ్రి అందులో పాల్గొన్న ప్రదర్శ సిస్టర్స్ అందరి గురించి మేము ప్రార్థిస్తుండగా మనందరినీ కాచి వారి చుట్టూ అగ్ని కర్చి పెట్టమని ప్రార్థించడం ఆటంకపరచ ప్రతి చీకటి దురాత్మశక్తులను కర్తిస్తాం ఏసుక్రీస్తు పరిశోధన అందరు వెళ్ళిపోనుగాక కానీ గొప్ప తండ్రి అందరినీ స్వస్థపరచండి అందరికి శాంతి సమాధానం అనుగ్రహించండి దీర్ఘాయచేత తృప్తి పరుస్తా అన్న వాగ్దనని నెరవేర్చి మీ కొనుక మోషణలు పెట్టుకోండి మీ సేవ మేము అనేట్లకి చేయాలా ప్రభా అనేట్లని మీ చెంత నడిపించాలా ఆ మేము సమాధాన పడకుండా ప్రభావ ఎటువంటి నెపంలు చూపించకుండా ముందుకుపోయే బిడ్డలుగా మమ్మల్ని నడిపించి మనం ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని మీకొక శాసనలు పెట్టుకొని ప్రభావ సమాధాన పడకుండా జీవించే బిడ్డలుగా తయారు చేయండి రోషం కలిగి పౌరుషం కలిగి దుష్టులకు వ్యతిరేకంగా దోషులకు వ్యతిరేకంగా నా పక్షం ఎవరి అని ప్రశ్నిస్తున్నారు ప్రభా మేము ఇది కూడా ప్రభా సిద్ధంగా ఉన్నాము నేను మమ్మల్ని సిద్ధపరిచి నడిపించండి నుంచి బయటికి తీసుకుంటండి మమ్మల్ని శుద్ధీకరించండి ఓ ప్రభు మా పాపం క్షమించండి పరిశుద్ధంగా మీ వరకు జీవించే బిడ్డలుగా తయారు చేయండి నూతనమైన అభిషేకం చేత మమ్మల్ని అందరినీ అభిషేకించి నడిపించామని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం యేసు క్రీస్తున్న మీ కంటకిశోబాబి వందనములు ఈరోజు పదహారవ తారీఖు మార్చి రెండు వేల ఇరవై సంవత్సరం బ్యాబిలోనియన్ గిరిగోరియన్ కెలండర్ ప్రకారంగా మనం ప్రకటన గ్రంథము ఇరవైవ అధ్యాయాన్ని ధ్యానిస్తా కొన్ని వారాల నుండి నేను అనుకుంటా ఈ రోజుకి ప్రకటన గ్రంథము పాటు నూట ఎనభై ఎనిమిదవ భాగ భాగం ఇది అంటే ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ డేస్ గతించినాయి హండ్రెడ్ రికార్డింగ్స్ అంటే హండ్రెడ్ అవర్స్ ఆల్రెడీ మనము ప్రకటన గ్రంథాన్ని ధ్యానించినాం సరే ఇది కేవలం హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ ముందు కొన్ని గంటలు దగ్గర దగ్గర ముప్పై నలభై గంటలు లేక అరవై గంటలు అనుకుంటా బహుశా అరవై గంటల రికార్డింగ్స్ ఉన్నాయి బూరల తీర్పు మీద ఆ తగ్గిన మీద ద బీస్ట్ అని లేక గ్రంథంలోని మృగము అన్న మీద దగ్గర దగ్గర ఒక పది పన్నెండు రికార్డింగ్స్ ఉండొచ్చు అట్లనే బూరల తీర్పు మీదనే దగ్గర దగ్గర ఒక ఇరవై రికార్డింగ్స్ ఉండొచ్చు అవన్నీ కలిపితే ఆల్రెడీ టూ హండ్రెడ్ రికార్డింగ్స్ అయిపోయినాయి ప్రజ్ఞాన గంధం మీద సరే వీటన్నిటినీ ఎందుకు ప్రభు మనకు అనుగ్రహించబడినంటే ఒక చిన్న తెగవారికి వీటిని అనుగ్రహించాడు ఇవి వారికి అనుగ్రహించబడలేదు అన్న వాక్యాన్ని ఎన్నిసార్లు మీకు చూపిస్తూ ఉంటాను వారు ఎవరినిది ఎప్పుడు నేను పోరాటంగా చెప్పలేదు కానీ సర్పంలకు తేళ్లకు అవి రెండు మతపరమైన గుంపులు వాటికి మట్టుకు ఇవి బయలుపరచబడలేదు ఇది కేవలము లక్ష నాలుగు మందికి బయలుపరచబడింది తర్వాత ఈ లక్షా నలభై నాలుగు మంది బోధకులు అన్నట్టు రీతిగా సువార్థికులు బోధకులు ఇతరులను ప్రవచన నడిపించేవారు విమోచించేవారు ఆదరణగా జీవించేవారు నడిపించేవారు కాబట్టి వీరి కేవలం బోధకులు కాబట్టి బోధించేవారు కాబట్టి ఆ మొదట దేవుడు వారికి అనుగ్రహించి వారి ద్వారా వారి స్టూడెంట్స్ అయిన గొప్ప సమూహానికి మీకు అయితే గొప్ప జన సమూహము బహు ఆలస్యంగా తెలుసుకుంటారు ఎంత ఆలస్యంగా అంటే అది తెలుసుకునే టైంకి వారి మీద కత్తులు ఉంటాయి అన్న విషయాన్ని కాబట్టి ఇది బబులోనికి సంబంధించిన బోధ మనముంటుంది కాలం పాతవి గతించినవి సమస్తం క్రొత్తవన్నాయని కాబట్టి పాత బబులోను ఈరోజు మనకు కనిపించదు ప్రకృతి సహజంగా ఉండదు కానీ ఇది ఆత్మీయ స్థితిలో పారిపోయింది ఈ బబులోను కాబట్టి మొదటి వారు కడపటి వారు కడపటి వారు మొదటి వారు అగుదురు అన్న ప్రవచనము వేరవేరే సమయం అనేది కాబట్టి మనం ఉంటుంది ఆ కాలం అన్నట్టు ఏ షాగు యాకోబు ఏ షాగుగా ఈ కాలానికి సంబంధించింది కాబట్టి అటువంటి మార్పు చెందే సమయంలో నీవు నేను ఎక్కడున్నావు అనేది తెలుసుకోకపోతే మటుకు ఏ గుంపులు ఉన్నావో ఆ ఉండిపోతావు తెలియాక కానీ మనం మటుకు తెలిసి మతపరమైన గుంపులు మొదటి మూడు గుంపుల నుంచి బయటికి వచ్చి నాలుగో గుంపుల జమైనము ఆ నాలుగో గుంపునే మనము లక్షా నలభై మంది అంటాం నేను చాలా కాలం కిందట ధ్యానించినప్పుడు వీళ్ళు కేవలము ఒక చిన్న యూధ దేశంలోని లేక యూధ మతంలోని చిన్న గుంపు అని కొందరు క్రైస్తవులు బోధించడం కూడా నేను పిన్న మరి కొందరు ఇది కేథలిక్స్ కి సంబంధించిన బోధ లక్ష నలభై మంది అని కూడా చెప్పడం పిన్న కానీ ప్రొటెస్టెంట్ చర్చెస్ లేక సువార్థిక సంఘంలో ఉండే సంగస్తలు మట్టు ఎవరు కూడా వాటిని స్వీకరించలేదు అక్కడే అతి మోసపోయిన జీవితం కానీ ప్రభు మనకు వెల్పర్చండి ఎందుకంటే లక్ష మంది ఎవరు అంటే వాళ్ళు యూదగోత్రంలో పుట్టిన వారు కాదు అని మనం అర్థం చేసుకున్నాం అది ప్రకృతి సహజమైన యూదులు కాదు బాహ్యానికి యూదు అనేవా యూదుడు కాడు అంతరంగ మందు యూధంగా మార్చబడ్డవాడే నిజమైన యూదులని పౌరు రోమరాష్ట్ర పత్రిక రెండో దేలా చూపించండి ఎన్నిసార్లు మనం ధ్యానించడం దాన్ని ఇస్రాయల్ సంబంధం అందరూ ఇస్రాయలు కారిన రోమి రాష్ట్ర పత్రికలు కూడా పదవ అధియము పదకొండవ అధ్యాన్ని మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఇస్సాకు వలనైనది అబ్రాహం సంతానము అనబడదు అని కూడా రాయబడింది కాబట్టి నిజమైన సంతానం ఏమునంటే ఏసుప్రభు పక్షంగా ఉన్నవారే యేసు ప్రభు అబ్రహం అతని పక్షంగా ఉన్న మనము అబ్రహం సంతానం అయి ప్రతి వాదానికి మనమే వారసులము అని పౌలు ఎంతో తేటగా కలతీ సంఘానికి చూపించినట్టు కాబట్టి దేవుని సాన్ని దేవుని హృదయంలో అంతరంగం శుద్ధీకరికబడ్డవారు లేక అంతరంగముందు సున్నతి చేయబడ్డవారు నిజమైన యువని లక్ష నలభై నాలుగు వేల మంది రెండు ముఖ్యమైన గుణగణాలు నేను గతంలో చూపించిన ఒకటి ఏంటంటే వీరి నోట్లో ఏ అబద్ధం లేదు వీరు అనిధ్యులు అంటే వీరి నుద కూడా ఏ నింద లేదు వీరి నోట్లో కూడా ఏ అబద్ధం ఉండదు కాబట్టి ఎందుకంటే వీరు పరిశుదాత్మకి చోటిచ్చిన వారు పరిశుద్ధాత్మని విభడించిన వారు పరిశుదాత్ముడు ఎటు నడిపిస్తే అటు పోయేవాళ్ళు అన్నట్టు వారి సొంత వారి లాజిక్స్ ఉపయోగించాలన్నట్టు శారీరకమైన గుర్తింపుల కొరకు వ్యక్తిగతమైన వారు ఎప్పుడు ప్రయత్పడారు అన్నట్టు ప్రతి దశలో ఇతరుల భాగోగులు వారి అకర్లు త్యాగం చేసుకొని వారి అవసతులన్నిటి త్యాగం చేసుకొని ఇతర కొన్ని ప్రయాసపడే గుంపు అన్నట్టు ఇది ఇందులో బహు తక్కువ మంది ఉంటారు ప్రపంచాత్మకంగా ఎందుకంటే క్రైస్తవ జీవితంలో స్వార్థం అనేది మనం అనేక పర్యాలు గమనిస్తా ఉంటాం కాబట్టి వాటితో మనకు ఎటువంటి సాహసం లేదు ఆ మూడు మొదటి మూడు గుంపుల నుంచి బయటకు వచ్చిన వారు మనము కాబట్టి ప్రకటన గ్రంథం అంతా ఆ నాలుగు గుంపులకు సంబంధించింది నేను ఒకసారి రికార్డు సార్ ఎందుకంటే చాలా మంది ప్రకటన గ్రంథం ధ్యానిస్తేప్పుడు మొదటి అధ్యాయం నుంచి ధ్యానిస్తా ఉంటారు లాస్ట్ చేయరే కదా కానీ ఏబిపిఎం లో మనం ఒకటి చూపించినాం రివర్స్ ఆర్డర్ ఎందుకంటే దేవుని దృష్టి టైము ముందుకు వెనకలికి వెళ్తా ఉంటుంది అనేసి ఎనిమిది సార్లు చూపిస్తారు ఈరోజు నేను కొన్ని చూపిస్తాను మీకు వాక్యాలు ముఖ్యంగా సంబర స్త్రీతో ప్రభు సంభాషిస్తున్నప్పుడు యోహన్ సువార్తలు చూస్తాం కదా నాలుగో అధ్యాయంలో అక్కడ ఆ స్త్రీతో అంటున్నాడు అమ్మ ఒక కాలం వస్తున్నది అది ఇప్పుడే వచ్చినది అని సంభావిస్త సంభాషిస్తున్నాను ఒక కాలం వస్తున్నది అంటే భవిష్యత్తుకి సంబంధించింది అది ఇప్పుడే వచ్చిందంటే వర్తమాన కాలానికి సంబంధించింది అంటే దేవుని ముందున్న టైం ని వెరకల్ తీసుకొస్తాడు ఈ రోజుకి తీసుకొస్తుండు ఈ రోజు టైం ని ముందుకు తీసుకెళ్ళిపోతున్నాడు ఆయన దృష్టిలో టైం అట్లా ఉంటుంది యోగ అంటాడు నేను చూపిస్తాను మీకు ఈరోజు వాక్యం యోగ అంటాడు టైం వేరే మన టైం వేరే ఆయన కాలం వేరే మన కాలం వేరే ఆయన దినములు వేరే మన దినములు వేరే అంటాడు అని నేను మీకు చూపిస్తాను కొంతసేపట్లో వాక్యంలో అయితే మనము పఠన గ్రంథము ఇరవయవ అధ్యాయాన్ని ఆరంభించుకొని ఇది నాలుగో మూడవ వారము నాలుగవ వరం అనుకుంటా అయితే ఇరవయవ అధ్యాయంలో మొట్టమొదటి అంశం ఏంటి అంటే ఏండ్లకు సంబంధించిన బోధ వెయ్యేండ్లు పరిపాలించడం ఎవరు పరిపాలిస్తారు అనేది ఈరోజు నేను మీకు మరోసారి రెండు గుంపులు చూపించబోతున్నా ఏ విషయంలో మనము గుంపులని ఎంతగానో చూసినాం గతంలో ఎన్ని గుంపులు ఉన్నాయో వాటన్నింటినీ దీర్ఘంగా చూడగలిగినాం మనం అయితే ఈ రెండు గుంపులని మరోసారి నేను చాలా సార్ చాలా కాలం తర్వాత అగైన్ మీకు చూపించబోతున్నాయి ఈ దినం ఇది వెయ్యిండ్లు అనేది పాట కూడా వింటాం మనము వెయ్యండ్ల పరిపాలన అనేది అయితే గతంలో నేను పోయిన వారం కూడా చూపించిన ఆయన రాజ్యము శాశ్వత కాలం అంటే వెయ్యి ఒక టైం కదా ఈ లోక దృష్టిలో చూస్తే కానీ వెయ్యి అనేది ఉపమాన రీతిగా చెప్పబడింది అనేసి గతంలో చెప్పిన వారం చూపించిన మీకు నేను దానికి సంబంధించిన మరికొన్ని విషయాలు ఈరోజు నేను చూపిస్తాను అంతకంటే ముందు దినం దేవుని దృష్టిలో దేవుడు దినము అనేది ఏంటనేది ఒకసారి నేను చూపించక ముందు అధ్యాయంలోని కొన్ని వ్యాఖ్యలను మనం చూస్తాను మరియు మొదటి వచ్చిన మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని యొక్క తాళపు చెవిగల ఒక దేవదూత పరలోకముని దిగివచ్చు చూచి తిని ఈ దూత ఎవరు అనేది అనేక పర్యాలను ధ్యానిస్తూ ఉంటాం అయితే తెల్లవారుజామున నేను దేవృత్తులకు సంబంధించిన బోధలు ఏకమని చూస్తా ఉన్నా అది మొదటిది ఏంటంటే హెజకియ రాజుగా ఉన్న కాలంలో సన్ హరిము అనేవాడు ఆ యొక్క దేశపు రాజు విశాల్ యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళు యుద్ధ పంక్తిలో రాత్రి అంతా కూర్చుని ఉన్నారు గాఢంగా నిద్రన్నారు మంది చనిపోవడం చూస్తాం మనం వారి ఒక గాయం లేదు తెల్లవారు ఇచ్చారు తలందరూ పోయి చూస్తే ఆశ్చర్యపోతారు ఎట్లని తర్వాత ఆ రాజు సన్ హరి అనేవాడు తన తన దేశానికి తిరిగి వెళ్ళిపోతాడు తెలివి వెళ్ళిపోయి వారి దేవత మందిరంలో కూర్చున్నప్పుడు తన సొంత కుమారులు అతన్ని చంపుతాడు ఆలోచిస్తాను ఇది ఎట్లా సాధ్యం ఒక్క దెబ్బ తగిలకుండా ఎట్లా చనిపోయారు ఇన్ని వేల మంది ఆశ్చర్యంగా ఉంది అయితే ఈ దేవతతో ఎవరు అని నేను చాలా నుంచి ప్రయత్నిస్తున్నాను నేర్చుకోవడానికి ఇంకటే నాకు ఒకసారి తగిలిందంటే వాక్యము దాని జవాబు దొరికేంత వరకు నేను విడిచిపెట్టను అన్నట్టు ఎంత పనులున్నా ఎన్నిట్లలో నిర్మగ్నం అయినా కానీ ఆ దేవదత్త ఎవరు అనేది నేను ప్రయత్నిస్తున్నారో ఒక క్లూ ఏందంటే ఐగుప్తులో మొదటి తొలిచూలు సంతానంలో ఆ మృత్యు దేవత చంపిన దే దేవత అని అయిన డౌట్ నాకు వచ్చింది కానీ వన్ టూ వీక్స్ లో దాన్ని నేను ఖచ్చితంగా మరి దీర్ఘంగా ధ్యానించి ఆ దేవదత్త ఎవరు ఎందుకంటే బైబిల్లో దేవదత్తలకి కొన్ని పనులు అక్కడికించబడ్డాయని నేను మీకు చూపించిన గతంలో అయితే వారు మనకి సహాయకులు అన్నట్టు దేవుడు ఆయన దృష్టిలో మానవులకు సహాయకులుగా దేవదూతలను పెట్టినట్లు మనం చూస్తాం ఎందుకంటే దేవుడి దృష్టిలో మానవులు ఎంతో ముఖ్యమైనది యోగు గ్రంథంలో ఈరోజు నేను నీకు వాక్యం చూపించబడుతున్నా అయితే ఈ దేవదూత ఏసు కాదా అనే ప్రశ్న నేను అందరికీ వేసిన ఎందుకంటే పరలోకముని దిగసిన రెండవ పాయింట్ అగాధం యొక్క తాళపు చెవి అంటే సమస్య సృష్టి మీద అధికారం ముందుకున్నవాడు బట్ ఈ రెండు క్లూస్ ఏ దేవదూతకి అనుగ్రహించబడింది అధికారం ప్రశ్న ఏంటి నేను పోయినవారు తర్వాత రెండవ వర్షంలో అతడు ఆది సర్పమును అనగా అపవాది సాతను అను ఆ ఘట సర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరము వాణిని అందించి అగాధంలో పడవేసి అదే మనం చూసినాము దాని తర్వాత ఏం జరిగింది రెండు మూడో అసంలో ఇక్కడ ఒక సీక్రెట్ మీకు నేను చూపించబోతున్నా ఎందుకంటే ఏ కామెంట్రీస్లో లేది సీక్రెట్ ఏ కామెంట్రీస్ ఎన్ని బైబుల్ కామెంట్రీస్ ఉన్నాయో అన్నిట్లలో మనం గ్రహించగలం చూడగలం ఇవి ఆ సీక్రెట్ లేదు ఏంది సీక్రెట్ అంటే ఇప్పుడు నేను చదువుతాను మీరు బహు జాగ్రత్తగా వినండి కావాలంటే మీరు ఎక్కడన్నా అండర్లైన్ చేసుకోండి మీ బైబుల్స్ అలా ఆ వెయ్యి సంవత్సరంలో గడుచు వరకు ఇక జనములను మోసపరచుకున్నట్లు అగాధంను మూసి దానికి ముద్ర వేసాను అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టవలను అయితే తలం అంత బాగానే ఉంది గానీ వాడు అక్కడ వెయ్యి సంవత్సరము ఉంది కానీ ఇక్కడ అటు అంటే వెయ్యి సంవత్సరం తర్వాత వాడు కొంచెం కాలము విడిచిపెట్టబడవలను ఎందుకు విడిచిపెట్టబడవాలనేది ఏ కమిటలో ఉండదు ఏ ఇంటర్నెట్ రికార్డింగ్స్ లో మీకు కనిపించదు ఏ యూట్యూబ్స్ అలా కనిపించదు మీరు వెతకండి మీకు దొరకదు అది ఎందుకు సైతాని విడిచిపెట్ దేవుడు విడిచిపెట్టవాలని ఆజ్ఞాయిస్తున్నాడు ఇంకంత తెలిసే ఒక విషయం కేబిపిఎం గ్రూప్ ఏందంటే దేవుడు తన చేతిలో దేవదూతలని పనివారు లేక ఆయన పని నిమిత్తమై ఆయన ప్రణాళికను కొనసాగించే నిమిత్తమై లేక ఆయన ప్రణాళికని ఆర్ ఆరంభించే నిమిత్తమై వారిని ఏర్పరచడం మనం చూస్తాం ఉదాహరణకి తన కుమారుడు ఈ లోకంలో పుట్టాలంటే దూత రావాల్సి అనౌన్స్మెంట్ దూత తర్వాత లూసిఫర్ ని పడగొట్టాలంటే మైకేల్ దూత మికాయల్ దూత మనకు అట్లా రఫాయల్ అని కొంతమంది దేవదత్తల పేర్లు నేను అని చెప్పను కన్ఫ్యూజ్ అయితే కనీసం ఐదు దేవదత్తులను నేను చూడగలిగిన బైబుల్లో సరే అది ఒక డేంజరస్ పోదు ఎందుకంటే ఆత్మీయర్ అంటింపు లేకపోతే మోసపోయే అవకాశం ఉంటుంది అన్నట్టు దేవదూతలు పోదు అందుకే చాలా కేర్ఫుల్ ఉండాలి మనం కృద్ధ నిబంధనకు వచ్చేటప్పటికీ దేవుని సేవకులే దేవదూతలు చెప్పబడ్డాయి సంగ దూతకు వ్రాయుడి అన్న వాక్యం విన్నప్పుడు అర్థమవుతుంది మనకి కాబట్టి అటుపిమట వాడు కొంచెం కాలము విడిచిపెట్టబడవాలని ఎందుకు సైతాన్ని దేవుడు విడిచిపెట్టిస్తున్నాడు ఎందుకంటే ఎప్పుడైతే దేవుని బిడ్డలు ఆయనకి తిరుగుబాటు కనం చేస్తారో ఆయనకి వ్యతిరేకంగా జీవిస్తారో ఆయన సైతాన్ని వాడుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం ఎట్లా వాడుకోవాలా డైరెక్ట్ పిలిచి పని చెప్పాడు ఉదాహరణకి యోగ గ్రంథం మొదట మనం చూస్తాం ఏమని చూస్తాం యోగు గురించి సంభాషిస్తున్న ఒకనొక దినము దేవదూతాలందరూ సమకూరుడు దేవుని సరిధిలో వచ్చిన వాడడం అని చూస్తాం కదా వాక్యం అక్కడ ఆ అపవాది అను సాధారణుడు కూడా వచ్చి నిలబడి అంటే వాడు కూడా దేవుని సంగంలో నిలబడేటట్టు వాడికి అవకాశం ఇచ్చిండు దేవుడు పాత నిబంధన పుస్తకాల నేను చెప్తున్నా కానీ కౌత నిబంధనలో వాడికి అవకాశం లేదు ఏసుడో పుట్టి మన కొరకు సమాధి చేయబడి తిరిగి లేచినాక అపవాదిని శాశ్వతంగా ఓడగొట్టేసాడు వాడిని నిరాధానిగా చేసిన చూసిన నేను వాడికి ఏ ఆమ్స్ లేవు డిజామ్డ్ అని ఉంది ఇంగ్లీష్ లో వాడు నిరాధాయుడు వాడికి ఏ ఆయుధం లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు భయపడడానికి వీల్లేదు సేవలో సైతానికి వేరేది సైతాన్ని అంటే భయపడడానికి వీలదు వాడిని నిరాధానిగా చేసి విజయం ఇచ్చినందుకు నీ చేతిలో విజయం పెట్టిన రోజు రాష్ట్ర పత్రిక ఎన్ని చూస్తా ఉంటాం కాబట్టి నువ్వు ధైర్యంగా ముందుకు పోవాలి ఏ దానికి భయపడద్దు రోగాలకి భయపడద్దు నొప్పులకి భయపడద్దు భవిష్యత్తు ఎట్లుండ పోతుంది అన్న భయం అవసరం ఎందుకంటే అది కేవలం దేవుని మీద నమ్మకించిన వాడికి భయం ఉంటుంది దేవుని మీద వాడికి ఎట్టి పరిస్థితుల్లో భయం ఉంటుంది అక్కడ తెలిసిపోతుంది ఎవరికి విశ్వాసం ఉంది ఎవరికి కేవలం నమ్మిక ఉంది కాబట్టి యోగుని శోధించడానికి కొరకు దేవుడు సైతానికి అవకాశం ఇచ్చిండు పర్మిషన్ ఇచ్చిండని కూడా మనం చూస్తాం కదా అదే రీతిగా ఇంకొక స్థి స్థితిలో చూస్తా ఉంటాను ఇంకొక పరిస్థితిలో దినము దేవుడు తన దూతతో సంభాషిస్తున్న సమయంలో లూసిఫర్ కూడా సాతనుడు వచ్చి నిలబడి దేవుడు అంటున్నాడు ఆహాబు యుద్ధానికి పోయి ఎవరు అతన్ని ప్రేరేపిస్తారు అంటే దేవుదూతలు అందరూ అయితే సాతనుడు అంటున్నాను పంపించిన ఏం అంటే సాతనుడు ఈ లోకంలో శోధించాలన్నా ఎవరైనా పడగొట్టాలన్నా వాడికి కూడా దేవుడు పర్మిషన్ ఇవ్వాలా మనకు తెలుసు దేవుడు ఎట్లా పర్మిష్టిస్తాడు ఎన్ని మార్లు చెప్పిన లోబడి హఠాత్తుగా నాశనం అగడు వాక్యం వింటే అర్థమైతే నీకు తెలుస్తుంది దేవుడు ఎంత దయగలవాడు అంటే ఎంత పాపనైనా చీల కానీ నువ్వు ఇంకా ప్రసాద పడకుండా నువ్వు ఇంకా తిరుగుబడితనం చేస్తా ఉంటే ఒక దినము భష్టత్వానికి అప్పగిస్తానం ఉందా మొదటి రెండో దేశ రాష్ట్ర ప్రతికలు మనం అబద్ధం నమ్మున్నట్లు దేవుడు మోసపుచ్చు ఆత్మను వారికి పంపించచున్నాడు అన్నది వాక్యం ఎందుకు అంటే ఎన్నిసార్లు నీకు సత్యాన్ని ప్రకటించాడు దాన్ని స్వీకరించకపోతే ప్రేమించకపోతే దేవుడు విడిచిపెట్టేస్తాడు అన్నట్టు అప్పుడు ఆ టైం సైతానికి అప్పగిస్తారు అన్నట్టు కొన్ని తెలుగు రాష్ట్రం కాదు పత్రిక పౌలదే చెప్తాడు అటువంటి వాడిని సైతానికి అప్పగించాలనే ఇక్కడ అక్కడికి వెళ్ళిన వాక్యం కాని ఇదే చూస్తున్నాం ప్రతి దశలో దేవుడు తన బిడ్డలని శిక్షించాలంటే శత్రువు వాడుకున్నట్లు మనం చూస్తాం పాత నిబంధన పుస్తకమే కానీ కొత్త నిబంధన పుస్తకాలే కానీ ఆయన దృష్టిలో అది అన్నట్టు కాబట్టి ఎందుకు ఎందుకు వాడిని విడిచిపెట్టాలంటే ఈ టైంలో మనుషులు ఎంత ఎంతగా వినకపోతే వాడి చేతిగా అప్పగిస్తాడు అప్పుడు వాడి చేతిలో పట్టబడినప్పుడు భయంకరమైన శ్రమలుగుండబోతున్నప్పుడు అప్పుడు ఏడుస్తారు అన్నట్టు అప్పుడు దేవుడు జాలి పడి ఆయన చట్టం నడిపించుకుంటాడు అయితే ఇక్కడ మనం ఏం చేసినామంటే నాలుగవ వసండి ఒకటి అంతటా సింహాసనములను చూచి తిని ఇంతకుముందు నేను గతంలో చూపించిన ఈ సింహాసనం లేదనేది వాటి మీద ఆశీనుల ఉండే వారికి విమర్శ చేయటకు అధికారము ఇయ్యబడేను ఎఫ్ఎస్ రాష్ట్ర రెండవ అధ్యాయము ఆరవ స్థానం ఎన్ని స్థానంలో ఈ వాక్యం ఏసు ప్రభుతో పాటు సింహాసనాల మీద మనం ఇప్పుడు కూర్చున్నాము ఈ భూమి మీద ఇప్పుడు ఉన్నా మన ఆత్మలు మట్టుకు ఆయన ఆయన సంధిలో కూర్చొని ఆయన చెప్తున్న మాటలు వింటామని పరలోకంలో జరిగే మీటింగ్స్ అంటారు వాటిని ఆ మీటింగ్స్ అందుపై మనం సంభాషిస్తున్నాం కాబట్టి భవిష్యత్తులో ఏం జరగబోతుందో దేవుడు మనకి ఎన్నిసార్లు చూపిస్తుంటాడు ఎందుకు చూపిస్తాడంటే నువ్వు ఈ వాక్యాన్ని స్వీకరించినావు కాబట్టి ఆయనతో పాటు పరలోకమందు సింహాసనాల మీద మనల్ని కూర్చుంట పెట్టను వాక్యం చేస్తున్నాం కాబట్టి ఇటువంటి బోధన చర్చ సార్లు ఉండబెట్టే ఎందుకంటే ఒక స్థితికి వచ్చి ఆగిపోయిన చర్చ ఏవైనా కానీ రక్షణ సందేశం వరకు ఆగిపోయిన సంఘాలు కొన్ని అక్కడి నుంచి కొంత ముందుకు వెళ్ళిపోయి స్వస్థతలు అద్భుతాలు కృపరలు కలిగిన సంఘాలు అక్కడికి ఆగిపోయినాయి కొన్ని మరికొన్ని అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు ఆగిపోయినాయి అట్లా కానీ చివరి వరకు సంపూర్ణంగా ఎదిగిన సంఘాలు నీకు కనిపించవు ఈరోజు ఎందుకంటే అట్లా కనిపించినాయి అవి ఖచ్చితంగా శ్రమలకుండా పోల్సా సంఘాలు ఎందుకంటే సైతనుడు అటువంటి సంఘాలనే హింస పెడతా ఉంటాడు తక్కిన సంఘాలు ఆరంగా ఆరం ఆడంబరంగా జీవిస్తున్నాయంటే వాడికి సైతాన్ని ఎటువంటి విరుద్ధం లేదన్నట్టు లేక వీళ్ళు సైతానికి విరుద్ధం కాదన్నట్టు ఇంకే సైతాన్ని మనం శ్రమలకుండా తీసుకపోడు శ్రమల శ్రమల గుండా నడిపించడు కానీ ఇక్కడ వాక్యం ఏం చెబుతుందంటే వాడు విడిచిపెట్టబడకపోతే దేవుని యొక్క ప్రణాళికలో వాడు ఒక ఘనహీనమైన ఘటంగా వాడబడుతున్నా చూపిస్తున్నాం నీకు వాక్యం అదే రీతిగా నువ్వు నేను ఘనమైన ఘటనలో లాగా ఆయన చేతిలో వాడబడుతున్నావు దేవుని చేతిలో అందుకు నువ్వు ఘనమైన బహు పవిత్రంగా ఉండం ఘటం పాత్ర ఘనమైన పాత్ర అంటే డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే పాత్రలకి టాయిలెట్స్ మీద పెట్టుకుంటే పాత్రలకు చాలా తేడా ఉంటది కదా ఈ మూడు తీరా పాత్ర ఇంట్లో పలు వస్తువులు ఉంటాయి ఘనత వహించిన ఘనహీనతకు వహించినవి ఘనహీనతకు వాడబడేది అట్లనే సైతనుడు ఘనహీనతగా వాడబడుతున్నాడు నువ్వు నేను ఘనంగా వాడబడాలంటే ఎంతో పరిశుద్ధంగా జీవించాలా ఆయన కాంప్రమైజే కాడు మోషనే కాంప్రమైజ్ కాదు మోషన్ విడిచిపెట్టిండా ఏలియాని విడిచిపెట్టిండ కాంప్రమైజ్ కాడు దేవుడు ఆయనకు అవకాశం ఆయనని అనుమానించినవంటే మటుకు నీకు అవకాశమే లేదు అందుకే మనం అనుమానించదు సరే ఇక్కడ అంతటా సింహాసనం చూచితిని వాటి మీద ఆశనల ఉండే వారికి విమర్శ చేయటకు అధికారం ఇవ్వబడను అయితే ఈ సింహాసనం మీద కూర్చున్న వారికి విమర్శ చేయటకు అధికారం ఇవ్వబడేను అన్న అంటే వీళ్ళు తీర్పు తీర్చేవాళ్ళు అన్నట్టు అయితే వీళ్ళు ఎవరు అనేది మనం అర్థం చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు మరియు క్రూర దాని ప్రతిమకైనాను నమస్కారం చేయని చేయక తమ నొసలయందుగాని చేతుల ఎందుగాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యం నిమిత్తమును శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని ఆత్మలను ఒక రికార్డు ఉంటుంది దాంట్లో నేను చూపించిన మతపరమైన క్రైస్తవులు అందరూ హత సాక్షులు కర్చి వారి వరకు కానీ లక్ష కాబట్టి వాళ్ళు శత్రువుని తరుముతారు అన్నట్టు అయితే ఇక్కడ సార్ మొదసారి చూడండి వీళ్ళంతా హతసాక్షులు శిరఛేదనం చేయబడిన వారి ఆత్మను చూస్తుంది వారు బ్రతికిన వారే ఇప్పుడు చూడండి మీకు ఇక్కడ సీక్రెట్ చూపిస్తాను నేను రికార్డింగ్స్ వారు బ్రతికిన వారే వెయ్యి సంవత్సరములు క్రీస్తు కూడా రాజ్యము చేసేది సో మీరు ఇది ఇది దీన్ని అండర్లైన్ చేసుకోండి రాజ్యము చేయడం క్రీస్తుతో కూడా రాజ్యము చేసే వాళ్ళు వీళ్ళు ఇది ఒక గుంపు ఇది తర్వాత ఇప్పుడు చూడండి ఐదవ వర్షం నుంచి ఇది వెయ్యి సంవత్సరముల వరకు వీళ్ళు పరిపాలిస్తారు అని అయితే ఎన్ని సార్లు నేను చూపించిన గతంలో కూడా ఇప్పుడు దీర్ఘంగా వెళ్తున్నాం కాబట్టి ఇంకొక రెండు మూడు వారాలలో దీన్ని ముగిస్తానని పోదా వెయ్యి సంవత్సరంలో నిజంగా వెయ్యి సంవత్సరం కావు అని నేను రుజువుపరుస్తాను ఇప్పుడే వాక్యంలో కానీ దానికి ఆధారాలు అన్ని బ్యాక్గ్రౌండ్స్ నేను చూపించాకనే క్లియర్ చేస్తా బట్ రెడీగా నేను చెప్పేస్తున్నా ఇది సత్యమైన బోధ కాదు వెయ్యిళ్ళ పరిపాలన అనేది సత్యమైనది కాదు ఎందుకంటే వెయ్యి అనేది ఉపమన రీతిగా చెప్పబడింది అనేసి నేను మీకు ఇప్పుడే చూపిస్తాను చూడండి వారు బ్రతికిన వారి వెయ్యి సంవత్సరం క్రీస్త కూడా రాజ్యము చేసిరి అంటే గతంలో గడిచిపోయింది అది చేసిరి చేసేదరు అని లేదు చేసిరి అంటే అయిపోయింది అంటున్నాడు తర్వాత ఐదవ వచ్చారు ఆ వెయ్యి సంవత్సరాలు గడిచి వరకు కడమ మృతులు బ్రతకలేదు అయితే ఇదే మొదటి పునరుద్ధానము ఇప్పుడు చూడండి ఈ మొదటి పునరుద్ధానంలో పాలు గల వారు ధనుల అను పరు ధనులను పరిశుద్ధులన వారి మీద రెండవ మరణకు అధికారం లేదు ఇప్పుడు చూడండి వీరు రెండవ వీరు దేవుడికి క్రీస్తుకును యాజకులై క్రీస్తు కూడా వెయ్యి సంవత్సరంలో రాజ్యము చేయుదురు ఇది భవిష్యత్తుకి సంబంధించింది చేయుదురు ఇక్కడనేమో చేసిరి నాలుగవ వచనం చివరి భాగంలో ఒక గుంపు రాజ్యము చేసిరి ఆరవ వచనకు వచ్చినప్పటికీ మరి గుంపు రాజ్యము చేయుదరు అంటే రెండు సంవత్సరాలు కనిపిస్తాయి నాకు ఇక్కడ వెయ్యి ఎక్కడుంది అంటే దేవుని దృష్టిలో కేవలం వెయ్యి సంవత్సరాలే పరిపాలన నేను చూపించిన కదా పోయిన వారం రణ గంధం పదకొండవ ఆయన రాజ్యము శాశ్వత కాలం ఉండేది కానీ దాని కూడా చూపించిన మీకు ఆ రాజుల కాలంలో సర్వనతుడు తన రాజ్యాన్ని స్థాపించను దానికి అంతు ఉండదు అది శాశ్వతమైన రాజ్యం కాబట్టి వెయ్యండ్ల పరిపాలన అనేది అబద్ధ బోధ నేను పరిస్తున్నాను ఇక్కడ దీనికి ఎవరైనా కావాలంటే సపోర్ట్ మీరు చేయొచ్చు వ్యతిరేకం కూడా చేయొచ్చు ఎందుకంటే ఇది బైబుల్ స్టడీ నేర్చుకుంటే మీరు దీని దీన్ని వలన మీరు అవిశ్వాసాలను నేను చెప్పను దీన్ని స్వీకరించడం వలన మీరు విశ్వాసాలను నేను చెప్పను ఎందుకంటే మనం ఎవరిని తీర్పు తీర్చాం ఈలోకే దుష్ట శక్తులకే తీర్పు తీరుస్తామని దానికి చూపించిన వాక్యం శక్తుల సైతాను అనుచరుల మీదనే మనం తీర్పు తీరుస్తాము అని వాక్యం చెప్పబడుతున్నాం కాబట్టి నాలుగవ అధ్యయనం చూపిస్తున్న వారు ఎవరు వీళ్ళు రాజులు వీరు రాజులు మనకు ఒక విషయం తెలుసు పేతురు రాసిన పత్రికలలో అనేక పరిచయాలు చూపించడం మొదటి అధ్యాయంలో పేతురు మొదటి పత్రికలో దేవుడు మనల్ని ఏ రీతిగా తయారు చేసుకున్నాడు అంటే ఏసుకో మనల్ని రాజులైన యాచక సమూహంగా తయారు చేసుకున్నాడు ఇప్పుడు ఫ్లూస్ మీకు అర్థమైపోతాయి కాబట్టి చూడండి నాలుగో వర్షం వచ్చేవారి భాగం వెయ్యి సంవత్సరంలో క్రీస్తు కూడా రాజ్యము చేసిన వారు వీళ్ళు రాజులు తర్వాత ఆరో వర్షంలో వచ్చినప్పటికీ వీరు దేవునికి క్రీస్తుకును యాజకులు అక్కడ రాజులు ఇక్కడ యాజకులు కాబట్టి అక్కడ రాజులు ఆయనతో పాటు వెయ్యి సంవత్సరం పరిపాలన చేసిరి అని ఈ యాజకులు మటుకు వెయ్యి సంవత్సరములు పరి రాజ్యము చేసేదరు భవిష్యత్కి సంబంధించింది కాబట్టి ఇక్కడ రాజులు యాజకులు రెండు గుంపుల గురించి చూపిస్తున్నాడు మొదటి గుంపు రాజులు రెండో గుంపు యాజకులు అయితే క్లూస్ ఇచ్చింది అక్కడ మొదటి పునరుద్ధనంలో పాలు పొందు పాలుగలవారు ధన్యులు పరిశుద్ధులు కాబట్టి పరిశుద్ధులు అంటే ఖచ్చితంగా లక్ష మందికి సంబంధించింది నీతి అంటే గొప్ప జన సమూహానికి సంబంధించిన ఎన్ని సార్లు మీకు చూపించిన ప్రకటన నుంచి ఎందుకంటే ప్రతి బైబుల్ కామెంట్రీస్ ఎక్కడ చూసినా ఇంటర్నెట్ లో యూట్యూబ్స్ అందులో ఏ రికార్డింగ్స్ ఏ బైబుల్ కామెంట్రీస్ చూసినా ప్రకటన సంబంధించినవి మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు కానీ మనమే ఫస్ట్ టైము చివరి అధ్యాయం నుంచి వచ్చి మళ్ళీ మొదటి అధ్యాయంగా పోయినాం ఎందుకంటే ఈ పుస్తకం ఎవరికొరకు వ్రాయబడింది అంటే చివరి అధ్యాయంలో అన్యాయంగా జీవించే వాళ్ళు అపవిత్రంగా జీవించే వాళ్ళు నీతిమంతులుగా జీవించే వాళ్ళు పరిశుద్ధంగా జీవించేవాళ్ళు నాలుగు గుంపులు అవి కాబట్టి ఈ పుస్తకం అంతా నాలుగు గుంపుల కొరకు రాయబడ్డాయి అనేసి అక్కడి నుంచి మనం అది అన్యూజువల్ అది ఎవరికి బయలుపరచబడలేదు ఎందుకంటే ఒక తెగ ఆసక్తి ఉంది కాబట్టి వీటన్నిటిని దేవుడు మనకు చూపిస్తా నిజంగా మనకు ఆసక్తి ఉంది అన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యత బైబిల్ వాక్యానికి మనం ఇస్తాం తర్వాత ఎక్కువసేపు ప్రార్థనలో కూర్చుంటాం టూ అవర్స్ త్రీ అవర్స్ కూడా కూర్చుంటాం ప్రార్థాన్యం హాలిడే మినిమం టూ అవర్స్ నాన్ స్టార్ మోకాల మీద ఉంటాం మనం మన గుంపులో చాలా మంది ఉంటుంది నాకు తెలుసు ఎవరుంటో తెలుసు కానీ నేను చెప్పడం లేదు ఎందుకంటే ఎవడి పిలుపులు వాడే ఉండాలా ఎవడి వంతులు వాడే ఉంటాడు ఎవడి సేవా పరిచయలు వాడే ఆత్మీయ ప్రపంచంలో నీకు ప్రధానత్వం ఇవ్వాలంటే నువ్వు భూమి మీద ఉన్నప్పుడు ఆ ప్రధానత్వం సంస్ పడాల వ్యతిరేకత తిరుగుబాటుతనము ఈ గుణగణాలు మనలో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో నీకు ఆత్మీయ ప్రపంచంలో ఉన్నత పదవి దేవునికి ఇవ్వడు ఆత్మీయ ప్రపంచంలో నీకు ఉన్నత స్థానం దేవునికి ఇవ్వకపోతే దుష్ట నిన్ను నీ మాట పట్టించుకోవు నేను లెక్క కాబట్టి ఇప్పుడు నేను కొన్ని వీటికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ చూపించిన ఆశ్వడీ కొంత డీవియేషన్ ఒక్కటైతే క్లూజ్ నీకు ఆరో వచనం వరకు అదేంటంటే మొదటి గుంపు రాజులు అనతో పాటు పరిపాలన చేసిన వారు రెండవ గుంపు యాజకులు అనత కూడా వెయ్యి సంవత్సరంలో రాజ్యము చేయబోతున్నారు అంటే రెండు సంవత్సరాలు చూపించబడుతుంది కానీ అది కూడా అబద్ధమైన నేను మొదటి వెయ్యి సంవత్సరంలో ఒక గుంపు పరిపాలన చేసిన రోజు రెండవ గుంపు వెయ్యి సంవత్సరాలు ఇంకొక గుంపు చేయబోతుంది ఇది వెయ్యిళ్ళ పరిపాలన కాదు రెండు పరిపాలన కానీ ఇవన్నీ ఉపమాన రీతిగా చెప్పబడ్డాయి కాబట్టి ఈ విశ్వాత కాలంగా ఉండేది ఆయన రాజ్యంకి ఎన్నటినూ అంతు ఉండదు కాబట్టి కీర్తన గ్రంథం నుంచి నేను కొన్ని వాక్యాలు మీకు ఓన్లీ ఫౌండేషన్ చూపించేసి ఈ దినానికి మనం ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుంటాం చూడండి కీర్తన గ్రంథము తొంభైవ అధ్యాయము నాలుగో వచ్చిన ఎవరికన్నా అవకాశం అంటే కూడా చదవచ్చు లేదంటే నేను రెడీగానే తీసి పెట్టుకున్న వాక్యము చూడండి కీర్తన కారణం అంటున్నాడు నీ దృష్టికి వెయ్యి సంవత్సరంలో గతించిన నిన్నటి వలే ఉన్నవి రాత్రి అందరి ఒక చాము వలే ఉన్నవి ఆశ్చర్య కదా ఇది మనము మరవద్దు అన్నది అక్కడ మీరు మరవద్దు అని అంటున్నాడు A thousand years in your sight are like a day that has just gone by, or like a watch in the midnight. That means, in the morning, a day or a night. A day or a day or a day or a day or a day. That's why we are here. That's why we are talking about the two verses in the 3rd verses in the 3rd verses in the 3rd verses. స్త్రీలారా ఒక సంగతి మర్చిపోకూడి స్త్రీలారా ఒక సంగతి మర్చిపోకుడి మన మర్చిపోవద్దంట ఈ పరి వెయ్యాల పరిపాలనకు సంబంధించిన బోధని ధ్యానించకముందు ఈ విషయం నిన్ను ఏంది అది అంటే ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరం వలెను వెయ్యి సంవత్సరములు ఒక దినము వలెనూ ఉన్నవి కాబట్టి ఇక్కడ మనకి కన్ఫ్యూజన్ ఉండొద్దు తర్వాత ఇది మర్చిపోవద్దు అంటున్నాడు దినములు ఆయన దృష్టికి ఒక దినం అంటే ఎందుకు అనేది మనం అర్థం చేసుకున్నప్పుడు ఆశ్చర్యం ఎందుకు మనం అనొచ్చు దేవుని దృష్టిలో ఒక దినము మన దృష్టిలో వెయ్యి సంవత్సరములు అంటే మన కాలము ఏమంటాము దీన్ని క్రోనోస్ అంటాం కదా క్రోనోస్ టైమ్ అంటాం మనం దీన్ని క్రోనోస్ సమయం అంటాం మానవ అంటే మనుషుల కల్పించబడ్డ సమయం ఇది ఆది చూస్తాం మనం మొదటి అధ్యాయంలో వెలుగు సూర్యుడు చంద్రుడు కలిగినాక ఒక దిన మా ఏను అంటున్నాడు అంటే అక్కడ స్టార్ట్ చేసిండు క్రోనోస్ టైమ్ అని అయితే దేవుని టైం లేక ఆత్మీయ ప్రపంచంలో ఉండే సమయము కైరోస్ టైం అంటాం ఖైరోస్ సమయం అంటాం ఖైరోస్ కి క్రోనోస్ కి చాలా తేడా ఉంటుంది అయితే నేను ఇన్నిసార్లు మీకు చూపించిన మీరు చావని చావరు అని వాడు కూడా కానీ దేవుడు అంటున్నాడు నాయందు జీవించేవాడు నా శరీరము నా రక్తాన్ని త్రాగిన వాడు ఎన్నటికి చావాడు అని వానికి మన ప్రభు చెప్పిన దానికి ఎంత తేడా అని చూడ మోసంతో నువ్వు బ్రతికినంత కాలము ధీమాగా బ్రతకగలవు దేవుడి స్వామి లేకుండా కానీ ఏ నా శరీరంలో మీరు పాని బాగస్తులైతేనే మీరు ఎప్పటికీ అన్నాడు అంటే నువ్వు నరకానికి పోవాల చావంటే నువ్వు నరకంలో జీవించావు అర్థం నడకానికి పోవనర్థం అందుకని దేవుని దృష్టిలో టైం ఎట్లా ఉంటుంది అనేది ఎట్లా ఉంటాయి అంటే నేను గతంలో ఎన్నిసార్లు మీకు చూపించిన మన లైఫ్ లో కూడా దేవుడు దర్శించే కాలంగా నువ్వు ఎక్కడున్నావు ఇన్ ద డే ఆఫ్ దర్ విజిటేషన్ దేవర్ కన్ఫౌండెడ్ అని నాకు వాక్యాన్ని చూపించిన కొన్ని సమాచారాల క్రితం ఆయన సంధించు ఆయన నిన్ను నిన్ను కలుసుకునే దినంనా నువ్వు ఎక్కడున్నావు అంత కన్ఫ్యూజ్ అయిన ఉంటది అని ఉంది కదా యేసు పుట్టే టైంకి ఎవరు గ్రహించగలిగినారు ఆయన పుట్టుకని కొన్ని వేల సంవత్సరాల నుంచి మెసేజ్ పుడతాడని కనిపెట్టుకున్న వాళ్ళు ఇష్టపదులు ఆయన పుట్టే టైంకి ఎవరన్నా గుర్తించిందా కేవలము మూడు నాలుగు కుటుంబాలే నేను చూపించినది ఎన్నిసార్లు మీకు అదే విధంగా మనుషుకు మరి భూమి మీద విశ్వాసాన్ని కనుగొన రెండో రాకడ కూడా అట్లనే ఉంటది అంటాడు అంత యథ జీవించిన మనుషులు ఎందుకంటే నువ్వు కైరోస్ ఖైరోస్ లోకి నువ్వు పోకపోతే నువ్వు ఈ టైం చిక్కబడి ఇక్కడే కాలు ముగించుకుంటావు త్వరగా ముసలి అయిపోతావు అందుకే నేను చూపించినవి నీకు ఏ రోగాలు రాకుండా నువ్వు త్వరగా నీ ముఖం మీద ముడతలు లేకుండా నీ శరంలో ఎటువంటి బాధలు లేకుండా నువ్వు జీవించాలంటే నువ్వు క్రోనోస్ నుంచి బయటికి రావాలా ఖై రోజులకు కూడా నేర్చుకోవాలి ఇది ఎట్లా సాధ్యం బ్రదర్ అని మీరు అంటారు చాలా మంది అన్నారు కొద్ది తెలిసి కొందరు తెలియదు ఇది ఎట్లా సాధ్యము అంటే నువ్వు ఎప్పుడైతే ప్రార్థనలు కూర్చుంటావో నువ్వు ఖై రోజులకు వెళ్ళిపోతావు ఎప్పుడైతే మేల్కుంటావో రోణ రోజులకు వచ్చేస్తావు ఇప్పుడు నీకు అర్థమైంది సీక్రెట్ ఎప్పుడైతే ఖైరోస్లకు వెళ్ళిపోతావో కర్ లోకంలో అయినతో పాటు పోయి సింహాసనం కూర్చుంటావు ఎంతసేపు ప్రార్థనలో ఉంటే అంతసేపు నువ్వు అక్కడ కూర్చుంటావు ఎంతో పాటు ఇంకా నేను పాదపీఠం కదా అమాంతంగా నీ ఆత్మ ఈ ప్రపంచంలోకి వెళ్ళి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన సజ్ఞాన గురించి అంత సంప్రదిస్తూ ఉంటుంది అప్పుడు నువ్వు ఖైరోస్ లో ఉంటావు ఖైరోస్ లో ఉంటే నీ నిజ స్వరూపాన్ని అక్కడ చూసుకుంటావు ఇది నీ ప్రతిబింబం ఈ నీడ ఈ లోకంలో ఉన్నది నిజస్వరూపం అక్కడ ఉంది దాన్ని చూసుకున్నప్పుడు నీ నిజ స్వరూపము నీ చూస్తే నువ్వు భయపడతావు అంత గంభీరంగా ఉంటాడు నీ నిజ స్వరూపం దేవుత్తలను చూస్తే కూడా భయపడతారని ఒకసారి మీకు చూపించిన ఎందుకంటే వాళ్ళు వెలుగుగా ఉంటారు దగ్గరగా మెరిసిపోతా ఉంటారు వాళ్ళ కళ్ళ నుంచి వెలుగు వెలుగు వస్తూ ఉంటది వెళ్ళే పక్క అగ్ని బయలుదేరుతా ఉంటది ఆజాను బాహులు పొడుగుంటారు వాళ్ళు కాబట్టి నువ్వు కూడా ఆత్మీయ ప్రపంచాలు అడుగు పెడితే నువ్వు ఎంత ప్రాధాన్యంగా ఒక ట్వంటీ థర్టీ ఫీట్ హైట్ ఉంటావేమో నా తెలువు నేను చూడలేదు కానీ నీ నిజ స్వరూపం అట్లా నీ నిజ స్వరూపాన్ని నువ్వు చూసుకుంటే నీ శరీరంలో ఎటువంటి రోగాలు ఉండవు పరిగెత్తిపోతాయి ఎందుకంటే అది నిజ స్వరూపంలో రోగాలు లేవు నీడలో రోగాలు ఉన్నాయి అందుకే మనం ఇవ్వడం నీడని వెంబడించు అంటాడు పౌరుల కొలసి రాష్ట్ర పత్రికలో పండగలు నియామక దినములు సబ్బాతులు వాటి ఛాయనే కానీ ఛాయ అంటే నీడ కదా నిజ స్వరూపం వాటికి క్రీస్తులో ఉన్నది ఏసవని వెంబడించేవాడు ఆయనతో పాటు ఆయన ఎక్కడ పోతే అక్కడ పోవాలి కదా ప్రటంతా మీడో దిన నేను ఎన్నిసార్లు తీపిస్తాను పోతే వారు అక్కడికి వెళ్ళిరని గొర్రెప్పిల్లి ఎప్పుడు పరలోకంలో ఉంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు తిందామా తాగుదామా శుభించదమా అనేది ఈ లోకేర విధానాలు కానీ పరలోకంలో పరిశుధాత్మైన ఆనందం దేవుణ్ణి శుద్ధించడమే కాబట్టి ఖైరోస్లకుండి మీ రోగాల నుంచి బయటికి రండి కొయి న్యూ శరీరాలు తయారు చేసుకుని వచ్చి సైతానికి వ్యతిరేకంగా యుద్ధం పోరాడు నువ్వు ఒక ప్రాధాన్యులగా తయారు కావాలి ఆత్మీయ ప్రపంచంలో ఇది కేవలము నీ ప్రార్థన చెబుతానే ప్రతిరోజు నేను నువ్వు శుద్ధీకరించగలవు వాక్య ధ్యానంలో ప్రార్థనలో కూర్చున్నావు అంటే బయటికి రావద్దు ఏ రోజైనా నీకు ప్రార్థన మీద నిర్లక్ష్యం వచ్చిందంటే సైతానుడు దూరింటి నీ మైండ్ లో అనర్థం ఉదయం నువ్వు కనీసం ఒక ఫార్టీ ఫైవ్ టు వన్ అవర్ ప్రేయర్ లో కూర్చకపోతే ఖచ్చితంగా నీకు ప్రార్థన మీద ఆసక్తి పోతుంది దాని అర్థం ఏంటంటే నీలో అగ్ని చల్లారిపోతుంది ఏ రోజు అగ్ని చల్లారిపోతావో నువ్వు సైవ ఫిట్ కావు మల్లా అగ్నిని రాజ పెట్టుకోవాలంటే ఎంతో కాలం పడుతుంది కాబట్టి అది దీపము ఆరిపోకుండా దాన్ని కాపాడుకునే బాధ్యత నీది ఎవడునూ నీ దీపాన్ని ఆర్పనీయకుండా జాగ్రత్తగా చూచుకొని ఎందుకు చెప్పిన ప్రకటన అంటే నీ దీపాన్ని ఆర్పడానికి ఎంతమంది రెడీ ఈ లోకస్తున్నది దుష్ట శక్తులు కాబట్టి అది ఆడిపోవడానికి వీలు లేదు దాని వరకు నేను ప్రయాసపడతానంటాను బలిపీఠం మీద నా బుంగి ఆరిపోకుండా మంట ఆరిపోకుండా దాన్ని మండించుకుంటూ ఉంటాను నూనె పోసుకుంటూ ఉంటాను అప్పుడు నూనె పోసే మంట వెలుగుతూనే ఉంటుంది అన్నట్టు కాబట్టి ఇప్పుడు చూడండి యోగ గ్రంథానికి యోగ దృష్టిలో టైం అనేది ఎట్లుందో చూడండి ఆయనకు బయలుపరచబడింది పదవ అధ్యాయం చూడండి యోగ గ్రంథము పదవ అధ్యాయము ఐదవ వచనంలో ఆర్ యోర్ డేస్ లైక్ దోస్ ఆఫ్ అ మార్టల్ ఆర్ యోర్ ఇయర్స్ లైక్ దోస్ ఆఫ్ అ స్ట్రాంగ్ మ్యాన్ నీ జీవిత కాలము నరుల జీవిత కాలం వంటిదా నీ జీవిత కాలము దేవుతను మాట్లాడుతుండే యోగం నీ జీవిత కాలము అంటే అది దేవుని జీవిత కాలం ఎవడలేక పెడతాడు ఆయనకి ఆది లేదు అంతం లేదు ఆయననే అల్ఫాయో ఆయననే ఒమయూ ఒమేగాయు అంటున్నారు అల్ఫా అంటే ఏ ఒమేగా అంటే సెడ్ అవి అల్ గ్రీకు అల్ఫాబెట్స్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ కావాలి ఏ టు జెడ్ అంటే ఏ అంటే బిగినింగ్ జెడ్ అంటే ఎండింగ్ ఆయననే బిగినింగ్ ఆయననే ఎండింగ్ ఆయన కంటే లేదు ఆయన తర్వాత అది ఏం గుండదు కాబట్టి నీ జీవిత కాలము నర్ల జీవిత కాలం వంటిదా నీ ఆయుష్కాల సంవత్సరములు నర్ల దినముల వంటివా చూడండి ఇక్కడ సంవత్సరములు దినంలో వంటివి అంటున్నాడు దేవుడి సంవత్సరములు దినముల వంటివి అంటే కైరోస్లో ఉండేవాడు క్రోనోస్ ఉండేవాడికి తేడా అయింది నరల దినములు గతించిపోతూ ఉంటాయి ఆయుష్ కాలం సంవత్సరంలో దీర్ఘకాలంగా ఉండిపోతాయి కాబట్టి దేవుని దృష్టిలో ఆయుష్ కాలము దీర్ఘకాలమైంది ఆయన డిఫైన్ చేస్తాడు కానీ నరల దినములు త్వర త్వరగా గడిచిపోతూ ఉంటాయి యోగు గ్రంథం మరొకటి చూడండి ముప్పై ఆరో అధ్యయనం వచనంలో ఆలోచించము దేవుడు మహోన్నతుడు మనము ఆయనను ఎరుగము ఆయన సంవత్సరముల సంఖ్య మితి లేనిది ఆయన సంవత్సరముల సంఖ్య మితి లేనిది కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోండి ఆయన సన్నిధిలో ఉండేవాడి సంవత్సరముల సంఖ్య మిత్తి ఆయన సన్నిధిలో కూర్చుండే వాడి సంవత్సరముల సంఖ్య మిత్తి లేనిది వెయ్యి దేవుని సంవత్సరములు మెత్తి లేనివి అంటే దానికి ఎండా ఉండదు ముగింపు అనేది ఉండదు ఇప్పుడు ఒక టైం ఒక వాక్యాన్ని చూపిస్తాను గతంలో నేను సెకండ్ టైం మన లైఫ్ లోకి వస్తుంది నేను అనుకుంటే కనీసం నాలుగైదు సంవత్సరం తర్వాత వస్తుంది వాక్యం ప్రసంగి ప్రసంగి మూడవ అధ్యాయము ఎనిమిదవ వర్షంలో హీ హాస్ మేడ్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ ఇన్ ఇట్స్ టైమ్ హీ హాజ్ ఆల్సో సెట్ ఇటర్నిటీ ఇన్ ది హ్యూమన్ హార్ట్ ఎట్ one can fathom what god has done from beginning to end. ఎనికి సమస్త సమయం మీద కాలం మీద అధికారం ఉన్నది కంట్రోల్ ఉన్నది అని వాక్యం చెప్తున్నం చూడండి. నరులు అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్ట అనుభవమును నేను చూచితిని. నేను అనుచా దేవా నాకు ఎందుకు ప్రభుయ్ కష్టం అంటే నీకొక ట్రైనింగ్ అది. అభ్యాసమంటే ట్రైనింగ్ కదా. నాకు ఎందుకు ప్రవ ఈ బాధ అంటే నువ్వు ట్రైనింగ్లో ఉండవు సైనికునివి కదా యుద్ధానికి ట్రైనింగ్ పోకముందు ఫిట్నెస్ ట్రైనింగ్ పోవాలా రోజుకి వంద కిలోమీటర్ వంద కిలోమీటర్ ట్వంటీ కిలోమీటర్స్ పరిగెత్తాలా ఎప్పుడన్నా పరిగెత్తానమ్మా ట్వంటీ కిలోమీటర్స్ ఫిట్నెస్ ఒక కిలోమీటర్ కూడా నడవరమ్మా బాడీ ఫిట్నెస్ ఏ స్పిరిట్ ఫిట్నెస్ ఎట్లుంటుంది చెప్పండి మనకి ఎన్నో సార్లు కూడా దానికి స్పందించకుండా పోతే నీ స్థితి ఎట్లుంటది చెప్పండి ఆత్మీయ స్థితి అట్లనే ఉంటది ప్రకృతి సహజమైన స్థితి ఎట్లా ఉంటుంది నీ ఆర్థిక స్థితి కూడా అట్లానే ఉండికో పేదరికం ఎట్లా వస్తుంది నేను చూపించాను నీకు ఎన్నిసార్లు పేదరికం అనేది చాయిస్ కాదు ఎవడు పేదరికీ కోరుకోడు మరి కొనికి నిద్ర ఇచ్చేవాడికి పేదరికం వాక్యం ఉంది కదా అందుకే చాలా తక్కువ నిద్రపోయేవాడిని నేను ఈ రోజు కూడా ఈరోజు కూడా ఐదారు గంటలు నేను నిద్రపోతాను ఎక్కువ పని చేస్తాను నేను ఏదో గొప్పగా నేను డబ్బు కొట్టుకున్న వాడిని మీకు నేను చాలా ఎక్కువ పని చేస్తాను సెవెంటీన్ అవర్స్ పని చేస్తాను ప్రతిరోజు ఎందుకంటే ఎట్లుంటుందంటే మనకి ఇంకా ఇంకా చాలా తక్కువ టైం ప్రణం గందాం ప్రణదాల్లో చూస్తాం సైతానంటున్నాడు నాకు చాలా తక్కువ టైం ఉంది పని చేయాలంటున్నాడు వాడు మనం దేవుడు బిడ్డలు అనుకుంటున్నారు నాకు మస్తు టైం ఉందిలే అనేసి ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ నేనైతే నాకు కూడా చాలా తక్కువ ఉంది ఈ లోకంలో పరిస్థితులను చూస్తుంటే అందుకని నేను విజృంభించి పనిచేస్తుంటాను ఎన్ని రకాల పనులు చేస్తానంటే కొందరికే తెలుసు చేసే పనులు ఆఫీస్ పనే కాకుండా బయట ఎన్నో ప్రాంతాల్లో పనిచేస్తుంటాను నేను ఎక్కడెక్కడో లెక్చర్స్ ఇస్తాను ఎక్కడెక్కడో ట్రైనింగ్ ఎన్నెన్నో కంపెనీస్ లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాను రీసెర్చ్ చేస్తాను పుస్తకాలు రాస్తాను డబ్బులు వస్తూ ఉంటాయి డబ్బుల కొరకు కాదు నేను చేసేది నాకు టైం షార్ట్ టైం ఉంది నేను అన్ని కంప్లీట్ చేసుకోవాల నా లైఫ్ లో నేను ఏమేమి చేయలేకపోయినాను అవన్నీ చెయ్యాలా అని నేను తీర్మానించుకొని కష్టపడుతూ బాగా ఇప్పుడు ఇవన్నీ రికార్డింగ్స్ చేయాలంటే ఎంత కష్టం తెలుసా ఒక చర్చ్లో నాకు తెలుసు శామ్యుయల్ బ్రదర్ గురించి తెలుసు కదా ఫర్ శామల్ బ్రదర్ శామ్ అంటాం మనం అతన్ని కసులుపురా అతను ఈ చర్చెస్కి యూట్యూబ్ వీడియోస్ తయారు చేస్తాడు సండే బాగా అక్కడ కూర్చొని కెమెరా పెట్టి ఆన్ చేసి ల్యాప్టాప్ పెట్టుకొని ఆ వీడియో రికార్డ్ చేసేసి ఆ పాటార్ మెసేజ్ అంతా రికార్డ్ చేసి దాన్ని క్లీనింగ్ చేసి పెడితే నెక్స్ట్ వారం చూస్తారు వాళ్ళు అంటే ఏ చర్చ్ అయినా వారానికి ఒకటే వీడియో పెడతారు కేవలం కేబిపిఎం లోనే రోజుకి ఒక వీడియో పెట్టాడుది ఎవ్వడ పెట్టాడు ఏ చర్చ పెట్టదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ పైగా ఆ వీడియో తయారు చేయడానికి వీడియో రికార్డింగ్ చేసే కెమెరామెన్ ఒకడైతే దాని ల్యాబ్లోకి పోయి దాన్ని కంప్యూటర్ వేసుకొని దాన్ని ఎడిటింగ్ చేసి దాని కలర్స్ పూసి ఫిల్టర్స్ చేసి ఇస్తే ఇంకొకరు తీసుకుపోయి దాన్ని మళ్ళీ యూట్యూబ్ లో పెట్టారు అంటే కనీసం ముగ్గురు వ్యక్తులు పనిచేస్తున్నారు ఆ ఒక్క వీడియో చెప్పండి ఆనెస్ట్లీ కేఎం లో ఎంతమంది పనిచేస్తున్నారు వీడియోస్ ఎడిటింగ్ ఎవరైనా చేస్తున్నారా వీడియో రికార్డింగ్ ఎవరైనా చేస్తున్నారా అప్పుడప్పుడు రవి బ్రదర్ నాకు హెల్ప్ చేస్తా ఉంటాడు దాన్ని ఫిల్టర్ చేసి దాన్ని దాన్ని స్తబ్బనీలు ఒకటి పెట్టి సౌండ్ సరిగా లేకుంటే నాయిస్ ఫిల్టరేషన్ చేసి సౌండ్ చాలా లో ఉంటే దాన్ని వాల్యూమ్ పెంచి దాన్ని మళ్ళీ వీడియోకి సౌండ్ కలిసేటట్లు ప్రథమలు కలవలేకపోతే కొన్నిసార్లు ప్రథములు స్లోగా పోతుంటాయి పర్ఫెక్ట్ గా లైన్ చేసి వీడియో తయారు చేసి కొన్నిసార్లు టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ లో పెడతాను కొన్నిసార్లు రోజు పడుతుంది ఎడిట్ కాదు క్రమంగా చేయరనుకో సౌండ్స్ వింత రకమైన సౌండ్స్ వస్తూ ఉంటాయి తర్వాత కొందరు ఉల్టా పెడతారు కెమెరా కొందరు పెడతారు కొందరు వచ్చినట్లు పెడతారు మళ్ళీ వాటి అన్నింటినీ సరిచేయాలంటే ఎంతో టైం పడుతుంది ఇవన్నీ నేను కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లేదు నాకు నేను బీటెక్లోని కాదు కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామింగ్ లేకుండా నేను ఇవన్నీ నేర్చుకొని చేయగలుగుతున్నాను కానీ మనలో చాలా మంది ఉన్నారు కదా కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నేర్చుకోవచ్చు కదా ప్రభు ఎప్పటికైనా ఒకటే అవకాశం ఇస్తాడు మనకి మళ్ళీ ట్వంటీ ఇయర్స్ తర్వాత సరిగ్గా అవకాశం నిజంగా రిజూకొచ్చిన ట్వంటీ ఇయర్స్ చాలా లాంగ్ టైం ఎందుకంటే ఆయన దృష్టిలో ఒక వన్ అవర్ మన దృష్టిలో ట్వంటీ అవర్స్ మీకు అర్థమైంది నేను చెప్పిన క్యాలిక్యులేషన్ ఒక జాము వెయ్యి సంవత్సరంతో పోల్చిండు దా మీద రాజు కాబట్టి ఇప్పుడు చూడండి దేవుని కాలమందు అది చక్కగా ఉండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయ మందు ఉన్నాడు నీ హృదయంలో ఆయన శాశ్వత కాలమైన జ్ఞానాన్ని దాచిపెట్టిండు కానీ నీకు తెలియన తెలియదు నీకు తెలియదు జ్ఞానం నువ్వు ఏ వర్క్ సాధించగలవు ఎటువంటి క్లిష్ట పరిస్థితులనైనా నువ్వు దాన్ని దాన్ని దాని నుంచి పెట్టి రాగలవు ఎందుకంటే మొత్తం జ్ఞానం అంతా నీలా పెట్టిండు కానీ ఇంగ్లీష్ బైబుల్ లేదు అందుకని ఇంగ్లీష్ బైబుల్ చూస్తాను ఏమన్నా అంటే ఆల్సో సెట్ ఇటర్నిటీ ఇన్ ద హ్యూమన్ హార్ట్ అంటే ఈ సమస్త సృష్టిని మనిషి హృదయంలో దాచిపెట్టిండే దేవుడు అందుకు సైతం మనిషి అంటే పడి అర్థమైందా మనిషి అంటే నువ్వు సైతం పడి ఉండు ఆదాంతో నుంచి అంటే దేవుడు మనిషి హృదయంలో ఈ సంస్థ సృష్టిని భద్రపరిచేడు సీక్రెట్ అది ఎవరికి తెలియదు అది నేను అందుకే వాడికి ఇచ్చేవన్ సివని ఎందుకంటే మన ప్రభుత్వలు మన హృదయ ఆలోచనని పరిశోధించగలడు సైతానుడు కూడా నీ హృదయ ఆలోచన పరిశోధి పరిశోధిస్తాడు తర్వాత నీ టాలెంట్స్ ని వాడు వాడుకుంటాడు నీ తెలివిని వాడుకుంటాడు నీ దగ్గర ప్రతి ఒక్కరికి నక్షత్రం ఇస్తాడు దేవుడు మీ నక్షత్రం ఎటువంటిదో వాడు చూస్తూ ఉంటాడు ఎంత వెలుగుంది వీని దగ్గర ఎంత పవర్ వీని దగ్గర ఇది నేను లాక్కోవాలా ఇప్పుడు మీకు అర్థమవుతుందా వాడికి ఎందుకు ఛాన్స్ ఇవ్వాలా మనం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వం వానికి అందుకే సమస్తాన్ని పెట్టకు వాడు క్లోజ్ అయినటువంటి డోర్స్ సైతానికి నువ్వు ఎన్ని డోర్స్ ఓపెన్ చేసినావో ఏదైనా అవన్నీ మూయబడుగాక ఏ స్వీకరిస్తున్నామన్నా ఆ మెన్ కాబట్టి ఆయన శాశ్వత కాల జ్ఞానం నరుల హృదయమందుంచి ఉన్నాడని దేవుడు చేయి క్రియలను పరిశీలనగా తెలుసుకుంటూ అది చాలదు కావున సంతోషంగా ఉండటం కంటేను తమ బ్రతుకును సుఖంగా వెలగొచ్చట కంటేనో శ్రేష్టమనేది ఎదు నకు నేను లేదని నేను తెలుసుకుంటేని కాబట్టి సంతోషంగా ఉండడం చాలా సీక్రెట్ ఇది ఎట్లా సంతోషంగా ఉండవు సంతోషంగా ఉంటేనే దుఃఖం ఉంటే రోగాలు వస్తాయన్నది సైంటిఫిక్ ప్రకారంగా ఎందుకంటే దుఃఖాలుంటే నీ శరీరంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్సెస్ అయినా ఉంటాయి దానివల్ల రోగాలు వస్తున్నా ఉంటాయి కానీ నువ్వు సంతోషంగా ఉంటే నీకు మంచి హెల్త్ ఉంటుంది అయితే నీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఎల్లప్పుడూ ఎక్కడ సంతోషంగా ఉండవు ఈ లోకం దృష్టిలో ఉన్నవా లేక ప్రభునందు ఉన్నవా ప్రభునందు ఉంటే నువ్వు సమయం గడపాలి అంత పాటు అయితే సమయం సంతోషంగా ఉండలేవు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఉద్యోగం అయినా బట్టు అన్ని మర్చిపోతావు ఉదయం పుట్టకొని సేపు ఏమో ఆనందిస్తావు ప్రభులందు మళ్ళీ సాయంత్రం ఆనందిస్తావుతూ చేరు అందుకే నేను డే అంతా భాషలలోనే ప్రార్థిస్తాను భాషలలో సంభాషిస్తా ఉంటాను దేవుడితో ఎక్కడ గానీ ఎవరితో మాట్లాడుతున్నా కానీ నేను భాషలలో మాట్లాడుకుంటూనే ఉంటాను డే అంతా ఎందుకంటే ఆయన మర్చిపోయే అవకాశం ఉంటుంది లేకపోతే నువ్వు ఆయన బిడ్డ ఆయన ఎట్లా మర్చిపోతావు రెండు వాక్యాలు చూపించి ముగించేస్తాను కాబట్టి నువ్వు అభ్యాసం కోరు నువ్వు నీకు ఒక అభ్యాసం నీకు ఒక ట్రైనింగ్ కొరకు దేవుడు నేను కష్టాలు పోలిస్తున్నాడు ఎందుకంటే నువ్వు తరబు పొందుతలేవు నువ్వు ఎంతగా కష్టాలు అనుభవిస్తున్నావు అంటే నువ్వు ఇంకా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోలేదు అర్థం బట్ నీ కష్టాలు అంటే నీ ట్రైనింగ్ పోవాల్సిన ట్రైనింగ్ పోలేదు నువ్వు గతంలో టైం వేస్ట్ చేసేసినావు నీ లైఫ్లో ట్వంటీ ఇయర్స్ తర్వాత మళ్ళీ వచ్చిందంటే మటుకు నువ్వు వృద్ధుమైపోతావు నువ్వు ఎప్పుడో క్రోనస్లో చిక్కబడ్డవు నేను ఎందుకు ప్రార్థిస్తున్న ప్రభుత్వా నా క్రోనస్ ని కైరస్కి అప్పగించేస్తున్నా నా ఆయుషుని కైరస్కి అప్పగించేస్తున్నా ఎందుకంటే ఆయన దృష్టిలో దీర్ఘాయువు మనిషి దృష్టిలో నరుల దినములు అంటాడు కదా ఎంతకాలం అది డెబ్బై ఏళ్ళు కానీ దేవు శాశ్వత కాలం అది అబ్బప్పు గ్రంథాలు చూడండి రెండవ అధ్యాయము మూడవ చిన్నము ంత నేను వాక్యాన్ని ముగించేస్తే వచ్చేవరము మరి విశేషంగా ఈ వ్యయాన్లు ఎటువంటిది అనేది నేను చూపించబోతున్నాను ఎందుకు ఇది ఆత్మీయమైంది ఎందుకు దీన్ని అబద్ధ బోధ లాగా బయటికి తీసుకొచ్చిండ్రు ఎందుకంటే వాడు కొంతకాలం విడిచిపెట్టబడినప్పుడు వాడు చేయాల్సిన పనేది జనాన్ని మోసగించడం కాబట్టి వాడి మోసకరమైన బోధ ఎట్లా ఉందనేది నేను వచ్చే వరం చూపిస్తాను గోగు మా గోగు అనే కొత్త బోధ స్టార్ట్ చేస్తున్నాం కెవీపీఎంలో ఎప్పుడు జరగలేని గోగు మా గోగు ఈ రెండు ఏంది వాడు ఈ రెండింటిని వాడుకోబోతున్నాడు ప్రపంచంలో మోసాన్ని ఆ వాడు మోసం చేత ప్రపంచాన్ని ఎయిత్గా జయిస్తుడు అనేది బోధ మనం స్టార్ట్ చేయబోతున్నాం గోగు మా గోగు అనే బోధ అది ఉత్సారం నుంచి ఇప్పుడు హక్కు రెండవ దేవు మూడవష్టంలో దర్శన విషయము దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును అంటే ప్రతిదానికి దేవుడు ఒక టైము నిర్ణయించండు అని చెప్తున్నాడు సమయం సమాప్తం ఒకటకాయ్ ఆధురపరుచున్నదంట ఈ సృష్టి మొత్తం అది తప్పక నెరవేరును అది ఆలస్యముగా వచ్చినను దాని కనిపెట్టుము ఇక్కడే కలిసి దేవుని బిడ్డలకు ఉండాల్సింది ఓర్పు సహనాలు అది తప్పక జరుగును జాగు చేయక వచ్చును కాబట్టి దేవుని దృష్టిలో ప్రతిదీ జరగాల్సిందే టైం అది ఎట్లా వస్తుంది ఒక టైం చెప్పు లేదంట దాని కొరకు కనిపెట్టుకోవాలంట కనిపెట్టుకోకపోతే మటుకు పోగొట్టుకుంటాం ఇసు వాళ్ళు నేను వాళ్ళు కనిపెట్టుకోలే మెరిసా పుట్టుక మర్చిపోయారు మాలాకి గ్రంథంలో చెత్తగా జీవించట్టు నేను చూపించిన గ్రంథంలో మాలాకి గ్రంథానికి మతేశ్వర వార్తకి మూడు నాలుగు వందల విడది డార్క్ పీరియడ్ అంటాం చరిత్రలో డార్క్ పీరియడ్ థియాలజికల్ అండర్స్టాండింగ్స్ లో చీకటి కాలం అంటే మాలాకి గ్రంథం తర్వాత ఈసర్ ప్రవక్తలు లేరు యాచకులు కనిపించారు అనుగ్రహ బలు మనుషులు యథావిధిగా లోకాతీతంగా జీవిస్తూ అంత మర్చిపోయారు ప్రవచనాలు దేవుడి వాక్యాన్ని మర్చిపోయారు ఆ టైంలో ప్రభు గుట్టేడు అందుకు ఎవ్వరు గుర్తుపట్టలేకపోయింది నెక్స్ట్ టైం తిరిగి వచ్చినప్పుడు ఆయన విశ్వాసానికి కనుగొనునా సమస్త సృష్టి మీద అధికారం ఉంది కాలములు సమయంలో ఆయన ఆధీనంలో ఉన్నవి అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం కాబట్టి ఇక్కడికి నేను ఈ వాక్యాన్ని ముగించేస్తున్నాను వచ్చే వారము ఈ రెండు గుంపులు యాచకులు రాజలు రాజులు వెయ్యి సంవత్సరంలు పరిపాలించి యాజకులు ఇంకొక వెయ్యి సంవత్సరాలు పరిపాలించబోతున్నారు వాటికి సంబంధించిన విషయాలు మరికొన్ని వచ్చేవారని నేను చూపిస్తే నేను ఒకటి ఒక వన్ వీక్స్ లలో లేక టూ టూ వీక్స్ కావచ్చు బహుశా ఇంకొక టూ త్రీ వీక్స్ లో వెయ్యేళ్ళ పరిపాలన ముగించేస్తున్నాను సైతాన్ని మటుకు ఎందుకు విడుదల పొందిండు మీరు అర్థం చేసుకోవాలా ఎక్కడ బంధింపబడిండు సిల్వో మీద యేసు ప్రభు వాణ్ణి ఎట్లా బంధించిండు ఆయన మరణం ద్వారా వాడిని అక్కడ బంధించేసి శాశ్వతంగా నిరాధాయంగా చేసిండు వాని గురించి నువ్వు భయపడడానికి వీల్లేదు దయ్యాల గురించి భయపడద్దు మంత్రాల గురించి భయపడద్దు మంత్రాలను ఎదుర్కోవాలా అంటే మటుకు నీ ప్రార్థన జీవితంలో నువ్వు ఏదో హైయెస్ట్ లెవెల్ కి ఎదిగిండా అనే రోజు రాత్రిం బగళ్ళు ప్రార్థనలకు వచ్చిన వాడు తప్ప ఎవడు వీటిని తప్పించుకోలేడు నేను చూపించిన కోవిడ్ ఎవరు తప్పించుకుంటాడు దాన్ని ఎదుర్కోవడం ఎట్లా సాధ్యం కాబట్టి అసాధ్యము అంటే అసాధ్యమే సాధ్యం అంటే బలహీనమే కాబట్టి కోవిడ్ నెల ముఖానికి వీల్లేదు వేసుక్రిస్తా అది అసాధ్యం ఈ లోటి కూడా నేను అనట్టు దాన్ని చూసి భయపడ్డా కూడా నేను ఎదుర్కొంది నీ మన జీవితంలో కాబట్టి ఇగోగు మాగోగు అనేది మోసకరమైన బోధలు ఏ రీతిగా సంఘాన్ని కబ్జా చేసుకున్నాయి అనేది వచ్చే వారి నుంచి పెంచబోతున్నాను ప్రభు తన కృపలో మనందరినీ జ్ఞాపనం చేసుకోవాలని ప్రార్థిస్తాం అయినా ఈ సమయం మాకు అవసరం తండ్రి ఈ టైంలో మేము ఎట్లా సేవ పరిచయలు ముందుకు పోవాలా వీటన్నిటిని గ్రహించి ఏ రీతిగా మేము ముందుకు పోవాలన్న మాట మాట్లాడు ప్రభు అన్న ప్రార్థన మనందరికి అవసరం కళ్ళు చూసుకుంటే ప్రార్థిస్తాం పర్శోధుడు ఒక దేవ సర్వోన్నతుడవి తండ్రి మీకు ఎనిపించుకుంటామునైనా ఇంతవరకు మీరు మాకు సహాయకులు ఉన్నది మీకు ఎంతో వదలాలనైనా ఈ రూపంలో మన శర్మని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం వెయ్యి ఏంటి వారి పాలన అంటుంది మోసకరమైన బోధ అనేసి మనుషులు దాన్ని అనుసరిస్తారని మీరు కానీ అవి రెండు అని మీరు అది కూడా కరెక్ట్ కాదని చూపిస్తారు ఇది ఉపమాన రీతిగా చెప్పబడింది ఎందుకంటే మీ రాజ్యము శాశ్వత కాలం ఉండేది అది తన దాసులకి తప్ప ఎవరికి ఇవ్వరని కూడా దాని కదా మేము చూస్తున్నాం బ్రహ్మ నేను పోయిన వారా మీరు మాకు అవన్నీ చూపించిన తండ్రి తన బిడ్డలకి తప్ప ఎవరికి ఆ రాజ్యం మీరు ఇవ్వరనండి దాన్ని బట్టి మీకు ఎంతో మదనాలు కాబట్టి అటువంటి యోగ్యత కలిగి మేము పరిపాలించాలంటే ప్రభుత్వ మేము బహు పరిశుద్ధంగా పవిత్రంగా మీకు వరకు హాజరు చేపట్టే జీవితాన్ని పోవాలా అటువంటి జీవితంలో ఇక్కడున్న వాళ్ళందరికీ ఆడదాల్లో పాల్పొందు వారందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి మంచిగా తెచ్చండి ముఖ్యంగా మా ప్రియులు ఒక సిస్టర్ మాది మీ అందరు నిద్రించినది తన కుటుంబానికి ఆదరణ ఇచ్చండి ఆ బీట నిన్న దినంనా మొన్న తన పాపం ఒప్పుకున్నట్లు మీరు చూపిస్తున్నైనా అవున బిడ్డ ఆత్మ మీ సరిగ్గా చేరిందని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం బాలనీయ థ్యాంక్ యూ ఒక దినం మేము చూస్తాం ప్రభు వాళ్ళందరినీ మేము వాళ్ళని వెంటబెట్టుకు వస్తాను ఇచ్చే వారందరికీ వాళ్ళని చూపిస్తాను మేము అవునైనా దాన్ని బట్టి మీకు ఎంతో బాధగా అనిపించుకుంటున్నాం మీకు లేసి మిమ్మల్ని ఈ వారమంతా మేము ఫరుసంగా మీకు వద్ద జీవించేలాగన సేవా పంచాలను నడిపించాము ఏసు క్రీస్తు పరుషుధన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన ప్రవైన ఏసు క్రీస్తు కృపా సమాధానం నడిపి మనందరికీ సదాకాలం తోడేందుగా బేజ్లా